సత్ ఇదివిధ బ్రహ్మణో నిర్దేశీప శ్లోకం ఓం తత్సది నిర్దేశం తబట్టి సత్ ధర్మము అంటే భగవద్ధర్మము భగవానుని పొందింపజేసే ధర్మం భగవానుని ధర్మము అంటే ఆయన పాటిస్తాడని కాదు భగవాను పొందింపజేసే ధర్మము సద్ధర్మం అది రెండవది మూడవది సత్ అంటే పరబ్రహ్మ ఇక్కడ సద్విద్య సద్విద్య సో ఇక్కడ సదైవ సౌమ్యోదమగ్ర ఆశీ జగత్తుకి మూలంలో సత్ పరబ్రహ్మయ్యే గలదు భగవానుడనే అర్థం భగవానుడు అంటే సగుణమైంది సత్ అంటే నిర్గుణం కాబట్టి ఆ నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందింపజేసే ధర్మము అంటే ఆత్మధర్మము అని కూడా చెప్పచ్చు నివృత్తి ధర్మము ఆత్మధర్మము ఆత్మ జ్ఞాన రూపమైన ధర్మము ఆ ధర్మాన్ని వీడి జీవితంలో ప్రవేశపెట్టాలి వీడు బాగుపడతాడు అనే కోరికతో తండ్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు అంటే మనం చూసాం కదా మంత్రంలో ఉతటమాదేశం అప్రాక్ష్య ఇంత గర్వంగా ఉన్నాదేటో అని అంటున్నాడు శ్వేతకేతో ఎన్విధం మహామనా అనూచానమానిధాతకేతో అనిపించారు హే శూమ్యు ఇదం ఇదైతే నీలో ఈ లక్షణం కనపడుతోంది ఏటది మహామనా నాతో సమానమైన వాడు ఎవడు లేడు అని అనుకుంటున్నారే అనూచానమాని వేదాధ్యయనంలో నన్నుతో నా అంతటి వాడు లేడు అనే అభిమానాన్ని కలిగి ఉన్నావు ఒక లోకప్రసిద్ధి చెందిన కవి ఆ కలిస నాకెంత ఆశ్చర్యం అనిపించిందంటే అంతటి అహంకారాన్ని నేను ఎక్కడ చూడ విలువల్లా అహంకారం అలాంటి వ్యక్తిని చూసి ఆశ్చర్యం కలిగింది ఇలా కూడా ఉంటారా జన్మలు అని అనిపించింది నాలుగు పద్యాలు చెప్పి ఏవో రెండు శ్లోకాలు చదివేసినంత అంతటి అహంకారం అనవసరం ఎందుకంటే ఈ పద్యాలు ఈ శ్లోకాలు ఇవి ఆత్మ యథార్థ సత్యాన్ని సృష్టించి కూడా కావు చూర్కే ఓకపో అయిపోయినా లోక వ్యవహారంలో అనుకూలంగా ఉంటాయి కానీ ఇదో కొంతమందిని మెప్పించి మెప్పు పొంది కంకణాలు వేయించుకుని శల్వాలు తప్పించుకుంటూ దానికి బాగానే ఉంటాయి ఐ ది బట్ దాని వల్ల అహంకారం కనుక వచ్చిందంటే వాడు అంధుడైపోతాడు ఇంకా వాడికి గ్రేత్ ఉండదు ఆ పద్యాలు ఆ కవిత్వాలు ఆ అష్టావధానాలు ఆ అవధానాలు వాటిల్లోనే ఆ సంసారంలో చిక్కుకుపోతాయి సో చాలా అహంకారంగా ఉంటా కట్టు బొట్టు జుట్టు మాట అన్నీ కూడా నిలువల్ల అహంకారాన్ని ప్రకటిస్తూ ఉంటాయి అలా ఉండకూడదు చాలా తక్కువ సో హేష్ వేతకకేటో ఏమిటో ఇలా ఉన్నావు ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది అహంకారీ మనిషి పక్కన ఉండడం చాలా కష్టం అనుచానమాని స్తబ్దశ్చాసి ఎంతటి అహంకారంగా ఇంతటి అభినయంతో ఉన్నావు ఏమిటబ్బా నువ్వు ఏమిటి నువ్వు సాధించాను గొప్ప ఏమిటి అని అడుగుతున్నాడు కష్టతి ప్రాప్త ఉపాధ్యాయా అది శంకరుడు యాడ్ ఎందుకు యాడ్ ఆ వాక్యముల యొక్క శైలి అలా ఉంది నువ్వు ఆ ఉపాధి నీ ఉపాధ్యాయుడి గారి దగ్గర తెలుసుకున్నావా అని అడుగుతున్నాడు అంటే అంటే ఉపాధ్యాయుడి దగ్గర ఏవేవో గొప్ప గొప్పవారిని తెలుసుకున్నానని అంటున్నావు ఏమిటి నీవు సంపాదించిన ఆ అతిశయము ఆ సర్వాతిశయ లక్షణం ఆ ఉత్కృష్టత ఏమిటి నువ్వు ఇంతకీ ఈ సంగతైనా తెలుసుకున్నావా నేను ఒప్పుకుంటాను ఉత్కృష్టుడు అని ఈ సంగతి మీ గురువు గారి వద్ద నేర్చుకున్నావా అన్నట్టుగా చెప్తున్నాను సో కష్టే అతిశయ ప్రాప్త ఉపాధ్యాయా ఉపాధ్యాయుని వద్ద నుండి నీవు పొందినటువంటి అతిశయము అంటే ఉత్కృష్టత గొప్పదనము ఎత్తిది కహ చెప్పు and i will be glad to know that you indeed deserve all that but let me know adishya <makes> iccha desha kevala shastra acharyo padesha kamny micchetat ye nava param brahma adishyate ta adeshah tamaprakshyah ఆచార్యం ఉత ఉతమాదేశాక్ష్య ఉత అంటే అపి అతి ప్రశ్నే ఉత అని ప్రశ్నను సూచిస్తాయి అతి అంటే ప్రశ్న అనర్థం అతి సుఖీ అంటే కులసగా ఉండాలి అతి కుశలం అంటే కుశలమేనా అనర్థం కుశలము కూడా అని కాదు అస్తమా అస్తమానం అపి అంటే కూడా కాదు ఆల్సో కాదు అతి ప్రశ్న అతి అపి అంటే కృష్ణ అనమాట కాబట్టి ఈష ఈ ఏ జ్ఞానమైతే ఈయబడుతుందో ఉపదేశించబడుతుందో ఆ జ్ఞానానికి ఆదేశము అనిపించింది ఇప్పుడు జ్ఞానము రెండు రకాలు కొన్ని జ్ఞానాలని ఊహ చేత మీరు సంపాదించవచ్చు మీరే ఊహ చేసి సంపాదించవచ్చు ఇప్పుడు మనం అలాంటి జ్ఞానాలను తప్పాం ఇప్పుడు ఎలాగంటే చిన్నపిల్లవాడికి పచ్చ పచ్చదనము ఎల్లో ఎల్లో అనే అర్థం పదము ఆ కలరు వెళ్ళవడికి తెలియదు కానీ వాడికి తల్లి నేర్పుతుంది ఎలా నేర్పుతుంది సో ఒక పువ్వు చూపిస్తుంది ఫ్లవర్ వాడికి తెలుస్తుంది అప్పుడే ఫ్లవర్ నేర్చుకున్నాడు ఎల్లో ఫ్లవర్ అంటారు ఆ పక్షిని చూపిస్తుంది చిలక ఎల్లో బర్డ్ అంటే అలాగే ఇంకో కాగితం ఏదో పచ్చగా ఉందో చూపించి ఎల్లో పేపర్ అని ఇలాగా నాలుగైదు చూపిస్తుంది చూపించేప్పుడు వాడు అప్పుడు వాడు ఎవ్రీ టైం వాడికి సేమ్ ఆప్టికల్ సెన్సేషన్ వస్తూ దానికి ఎల్లో ఎల్లో ఎల్లో అనే కదా తల్లి ఉంటుంది అప్పుడు వాడు ఏం చేస్తుందంటే ఓహో ఈ రకమైన ఆప్టికల్ సెన్సేషన్ వచ్చినప్పుడు దానికి ఎల్లో అని పేరు అని మైండ్లో వాడు నేర్చుకుంటాడు సో ఈ విధంగా ఊహ చేత మనం అనేకం నేర్చుకుంటుంది సో ప్రతీదీ గురువే ఉపదేశం దక్కర్లేదు ఇప్పుడు రైల్వే స్టేషన్కు ఎయిర్పోర్ట్కు వెళ్ళారనుకోండి ఇలా ఊహ చేత నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అదే వెళ్ళడానికి ఎప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళిన వాడిని కాదు సో ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎవళ్ళని కూడా ఎక్కడికి వెళ్ళాలి ఎలాగళ్లాలని నేను ఎప్పుడూ అడగలేదు ఎందుకు అలా మేనేజ్ చేశాను ఊహ ఊహ చేసి అలా అక్కడికి వెళ్తే బోర్డులోనే ఉంటాయి ఈవెన్ ఇన్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్టు మేకౌట్ ఎక్కడా కూడా బోర్డ్స్ క్లియర్ గా ఉండవు బోర్డింగ్ కార్డు ఇస్తాడు ఎటువెళ్లాలి అన్నది అంత క్లీన్ గా ఉండదు నేను రియల్లీ ఫిగర్ అవుట్ సరే మీకు వెస్టర్న్ కంట్రీస్ లో మీరు చేపట్టుకు నడిపించినట్టే నిజంగా ఒక మనిషి వచ్చి చేపట్టుకు నడిపించినట్టే బోర్డింగ్ కార్డు చూసి ఇలా అనేప్పటికీ బోర్డింగ్ కార్డు తీసుకున్న వాళ్ళు ఇలా వెళ్ళండి అని బోర్డు అలాగేదో మీకు మీరు ఎప్పుడు చూస్తే డైరెక్షన్ ఇవ్వడం కోసం అన్నట్టుగా వాళ్ళు అలా ఊహించి పెడతారు వేట్ ఫర్ యూ నిడ్ నాట్ ఆస్ట్ ఎనీథింగ్ ఎనీ అలా ఊహ మీద నడిపించేయచ్చు సో అలాగా ప్రతిదీ ఊహ చేతనో జీవితంలో నిజ జీవితంలో మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు కానీ ఆత్మస్వరూపాన్ని మాత్రం ఆ విధంగా మీరు పసిగట్టలేదు అంచనా వేయలేదు అది ఉపదేశం చేతనే పొందారు తెలుసుకోవాలి ఉపదేశం అంటే ఏమిటి శాస్త్రము యొక్క ఉపదేశం ఎవరు చేస్తారు ఈ ఉపదేశాన్ని శాస్త్రమును అధ్యయనము చేసి ఆకలింపు చేసుకున్న ఆచార్యుడు చేస్తారు ఇది ఒక విలక్షణమైన ప్రాసెస్ ఈ జ్ఞానాన్ని ఇలాగే పొందాలి ఇంకో రకంగా పొందటానికి అవకాశం చాలా కాబట్టి కేవల శాస్త్రాచార్య ఉపదేశ గమ్యం ఇచ్చేకత కాబట్టి అంటే ఊహ కేవల శబ్దానికి అర్థం ఏంటంటే ఊహ వల్ల ఒదిగేది లభించేది కాదు కేవలము శాస్త్రము యొక్క ఉపదేశము ఆచార్యుడు చేసిన శాస్త్రము యొక్క ఉపదేశంతోతే ఈ జ్ఞానాన్ని పొందగలుగుతారు అటువంటి జ్ఞానానికి ఆదేశాని పేరు అటువంటి ఆదేశాన్ని నీవు అడిగి తెలుసుకున్నావా ఆదేశ తమ ప్రాక్ష్యుష్టవాణి ఆచార్యం ఆ ఆదేశమును నీవు మీ ఆచార్యుడిని అడిగి తెలుసుకున్నావా అని లేకపోతే అథవా నుండిగా ఏనవా ఆదేశ శబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే ఏనా ఆదిష్యతే స ఆదేశేని చేతనైతే తెలుపుడు చేయబడుతుందో ఏమిటి తెలుపుడు చేయబడుతుంది ఇక్కడ కాంటెక్స్ బట్టి పరం బ్రహ్మ ఆదిష్యతే దేని చేతనైతే ఏ జ్ఞానము చేతనైతే పరబ్రహ్మ తెలుస్తుందో తెలుపుడు చేయబడుతుందో ఆ జ్ఞానమునకు ఆదేశము కొన్ని పదాలకి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది ఆగమము అని ఉందనుకోండి ఆగచ్చతి ఇత్యాగమ అలా పరంపరగా వస్తోంది గనక ఆగమము అని పేరు అలాగ అలాగనే ప్రతిదానికి మీరు ఆగమే వీల్లేదు ఏదో పరంపరగా ఏదో వస్తూ ఉంటాయి అలానే ఆగమలు అనడానికి వీల్లేదు ఆ విగ్రహ వాక్యం చెప్పినప్పటికీ ఒక పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఆ పేరు ఉంటుంది వేదము అని ఆగమ శబ్దానికి వేదము అని అర్థం కాబట్టి ఆదేశ శబ్దానికి బ్రహ్మజ్ఞానము ఎందుకంటే ఏనా పరం బ్రహ్మ ఆదిష్యతే ఇత్యాదేశ్రహ్మజ్ఞానము నీవు ఆ పరబ్రహ్మ జ్ఞానమును గురించి మీ గురువు గారిని అడిగి తెలుసుకున్నావా ఎందుకంటే వేదము వల్లిస్తే సర్పడదు వేదము యొక్క తాత్పర్యాన్ని స్వాధీనం చేసుకుంటే వేదం వల్లించిన దానికి ప్రయోజనం లేకపోతే ఊంతే వల్లించి వల్లించి వల్లించి చిత్రం ఏంటంటే ఎంత వల్లించినా మరిచిపోతాను ఎంత వల్లించినా మరిచిపోతాను ఎంత కాలం గుర్తుపెట్టుకుంటారు అండి కొన్ని ఎనభై రెండు చాప్టర్లు చేస్తే ఎక్కడో ఒకసారి మర్చిపోతారు స్లోగా మర్చిపోతారు పెద్ద వయసు వచ్చే ఇంక దాన్ని వల్లిస్తే ఎక్కడ అలా అలా అలా మరిచిపోతారు ఆఖరికి ఒకప్పుడు నేను వేదం చదువుకుని వెళ్ళి అనే స్థితి వస్తుంది అర్థం తెలుసుకుని దాని స్పిరిట్ ని వంట దాని సారం మనలో ఉండిపోతుంది అది ఎక్కడికి పోతుంది స్వరూపంలో భాగం అయిపోతుంది కాబట్టి ఆ విధంగా ఆదేశ శబ్దానికి బ్రహ్మజ్ఞానము అని అర్థం దాన్ని అడిగి తెలుసుకున్నావా వేదాలన్నీ చదివితే ఏమైనట్టు వేద సారమును పట్టుకోవాలి ఆ సారమే ఆ బ్రహ్మజ్ఞానము దానిని అడిగి నేను తెలుసుకున్నావా అని ఎప్పుడైతే ఇలా అన్నారో వెంటనే వారికి ఉన్న అహంకారము తగ్గిపో మళ్ళీ బ్యాట్లో పడతాడు మామూలు గ్రౌండ్ లెవెల్కి వస్తాడు తర్వాత మళ్ళీ ఆ ఓపెన్ మైండ్ వస్తుంది నేర్చుకుని బాగుపడతారు అందుకోసం ఆయన అల్లా అడిగాడు నాకు తర్వాత మనం ఏమాశ్రుతం శ్రుతం అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇది కథను భగవ స ఆదేశ ఆ ఆదేశము ఆ జ్ఞానము ఎట్టిదంటే చాలా గొప్ప జ్ఞానం ఎంత గొప్పదంటే అది అలాంటి జ్ఞానం అదే కానీ మొదలట్లేదు ఎలాగా ఏనా అశ్రుతం శృతం భవతి ఏనా అంటే దేని చేతనైతే అంటే మీరు కనుక ఆ జ్ఞానాన్ని పొందితే అశ్రుతం శ్రుతం భవతి అంతవరకు మీరేనాడు విననిది విన్నట్లు అయిపోతుంది అమతం మతం భవతి అంతవరకు మీరైనాడు ఊహించనిది సంకల్పించనిది మతం భవతి సంకల్పించినట్లు అయిపోతుంది అవిజ్ఞాతం విజ్ఞాతం అంతవరకు మీరైనాడు తెలియబ తెలియనిది తెలుసుకోనిది విజ్ఞాతం భవతి తెలుసుకున్నట్లు అయిపోతుంది అంత జ్ఞానం అని ఈ జ్ఞానము చాలా విభేదమైన జ్ఞానం ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇది ఏమి అని అడిగామనుకోండి అన్నిటి పండు అని చెప్తారు అంటే మీకు తెలుసు కానీ ఇది ఏలోగా ఎందుకుంది రెచ్చగా ఎందుకుంది చెప్పండి అయిపోయింది సరే ఆ పిగ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది వన్ మోర్ క్వశ్చన్ వన్ మోర్ క్వశ్చన్ వేస్తే ఇది లోపల తినే ఆహార పదార్థం యొక్క స్టస్ దాంట్లో ఆ సుగంధ ఒక పరిమళం ఉంటుంది ఆ పరిమళము దానికి ఏ విధంగా వచ్చింది ఇంకా ఏ పండుకి లేని పరిమళం దీనికి కదా అది అలా వచ్చింది ఇది ఉన్నా కాబట్టి పండు తెలుసు అంటే తెలుసున్నది ఒక పిసరంత తెలియన్నది చాలా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడూ తెలుసు అనగానే దాని వెంటనే తెలియనిది ఓ ఇంత అర్థం తెలుసు అని ఎందుకంటే వెంటనే ఆ తెలుసు అన్న దాన్ని ఓ చుక్క పెట్టి దాని చుట్టూ ఒక అర్థ సర్కిల్ తీయొచ్చు అదంతా తెలియదు దాని గురించి టేబుల్ ఉందనుకోండి వాట్ ఈస్ దిస్ టేబుల్ అయితే ఈ టేబుల్లో దీనికి రకమైనటువంటి స్ట్రెంగ్త్ దేని వల్ల వచ్చింది అంటే ఆ స్టార్చ్ మాలిక్యూల్స్ వల్ల వచ్చింది పొలి మరిక్ మాలిక్యూల్స్ వల్ల వచ్చింది ఆ పొలి ఎలా తయారే వన్ అవర్ క్వశ్చన్ అంటే జస్ట్ వన్ అవర్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఉంటారు ఆకాశము తెలుసు కదా ఆకాశం ఉంటే తెలుసు కదా చెప్పండి ఆకాశం ఉంటుంది ఆకాశం అంటే స్పేస్ ట్రాన్సులేట్ చేస్తారు సరే నా ప్రశ్న ఏంటంటే వాటికి స్పేస్ కనే సో అంటే ఇప్పుడు ఇంతకీ ఆకాశం అంటే తెలిసినట్టే తెలియనట్ట అంటే దాన్ని ఏమన్నారంటే అజ్ఞాతత్వేనా తెలిసిందన్నారు ఆకాశం అనేది అది మనకి దాని యొక్క యథార్థ స్వరూపము కంటితో తెలిసేది కాదు మనస్సుతో ఊహించేది కాదు ఉంటే అనుభవానికైతే వస్తూ ఉంటుంది కాని అది ఏమి అని అది తెలిసి ఇది ఆకాశం అంటే ఏమిటో ఇంతవరకు తెలుసుకోలేదు ఇంకా ఈ స్పేస్ గురించి సరైనటువంటి అవగాహన నూటమిది లేకుండే ఐన్స్టైన్ కూడా ఉన్న అవగాహన అంతంత మాత్రమే కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నా ఇంకా అప్సల్యూట్ గా వాట్ ఈజ్ స్పేస్ హౌ స్పేస్ ట్రాన్స్మిట్స్ గ్రావిటేషన్ అనేది ఇంకా తెలియని లేదు ఇంకా ఫిజిసిస్టులు ఆకాశం గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా కూడా అంటే ఇప్పుడు మనకు ఆకాశం తెలిసినట్ట తెలియనట్ట అంటే మనకి అజ్ఞాపత్వేనా తెలిసినట్టు ఆకాశం అనేది ఒకటి ఉంది అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ దాని యథార్థ స్వరూపం మనకి తెలియదు అని మనకి తెలిసింది అజ్ఞాతత్వేనా తెలిసిందే కాని ఒక ఆయన నాతోటి నేను ముప్పై ఆరు నుంచి కాపు చేస్తున్నానండి నా భార్య మనసు నాకు అర్థం కాలేదు స్వామీజీ వెళ్ళిట్ ఏమిటి తెలిసింద తెలిసిందని భ్రమపడ్డామే కానీ ఏది తెలిసింది నిజంగా ఆ మనిషి యొక్క మనస్సు ఇట్టుది అనేది ఒక పర్టికులర్ సందర్భం వచ్చేప్పటికీ ఏమిటి తెరసం నా భార్యను అనుకున్నామే కానీ ఈ కెనై కెనై ఎస్టిమేట్ హర్ థింకింగ్ కెనై మేక్ ఎనీ గెస్ అవుట్ ఆఫ్ హర్ మైండ్ హర్ మైండ్ సెట్ గురించి నాకేమీ తెలియదు ఒక కొత్త మనిష అని ఆశ్చర్యపడుతుంది మనిషి కాబట్టి తెలిసింది అని మీరు ఏది అన్నాడు మీరు వన్ మోర్ క్వశ్చన్ నాకు తెలియదు అని దండం కానీ ఒకటి ఉందండి ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానంలో ఈ తెలియదు కొంత తెలిసి చాలా తెలియదు అయితే కొంత తెలిసి కొంత తెలియదు అంటే ప్రతి సందర్భంలోనూ జ్ఞానమో అజ్ఞానమో కలిసే ఉంటున్నాడు మీరు జ్ఞానం ఉన్న చోట కూడా అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం ఉన్న చోట కూడా కొంత జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది ద్వంద్వాలు అలాగే ఉంటాయి ద్వంద్వం అనేది అలాగే ఉంటుంది బొమ్మ బొరుషు ఉంటుంది కాబట్టి జ్ఞానము అజ్ఞానం దగ్గర కూడా అది కూడా ఒక ద్వంద్వమే కాబట్టి మీరు నాకు తెలుసని మీరు అన్నప్పుడు కూడా మీకు తెలియని అంశం అన్నప్పుడు తెలియనిది చాలా ఉంటుంది దాంట్లో వెనకాల మీకు తెలియలేదండి అన్నప్పుడు ఏదో ఓ పిసరంటైనా దాంట్లో తెలిసిన అంశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు జ్ఞానమో అజ్ఞానమో కలిసి ఉంటుంది కానీ ఒక జ్ఞానం ఉన్నది దాన్ని ఆత్మజ్ఞానము అంటారు ఈ ఆత్మజ్ఞానము ఎట్టిది అంటే దాంట్లో తెలియడమే ఉంటుంది కానీ తెలిసిన తర్వాత తెలియని అంశము మిగిలి ఉండుట అనే స్థితి ఉండదు ఐనో అండ్ ఐ ఓం నో అనే స్థితి మొత్తం జగత్ అంతగా ఉంటుంది కానీ ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేప్పటికి ఐ నో అండ్ ఐ ఓం నో అనే రెండు ద్వంద్వములు కూడా విలీనమైపోయి మీరు ఆ ఆత్మస్వరూప నిష్ఠులే ఎలా మిగిలిపోతారంట దాంట్లో నాకు ఫలానాంశము తెలియలేదు అనే వెలికి అక్కడ మీకు అనుభవానికి రాదు అలాంటిది ఒక్క ఆత్మజ్ఞానం మీరు అయాం అహమస్మి అనే ఆ స్థితిలో నిలిచి ఉన్నప్పుడు మీకు ఏ రకమైన అపూర్ణత్వము కూడా అనుభవానికి రాదు అన్ని అపూర్ణత్వాలు ఇంక్లూడింగ్ ది ల్యాక్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ రకమైన అపూర్ణత్వం కూడా అక్కడ విలీనమైపోతుంది మనకి లోకంలో కొంత శ్రుతము చాలా అశ్రుతము ఉంటాయి కానీ ఆత్మనిష్ఠుడికి ఇంకా శృత అశ్త విభాగము కొలాక్స్ అయిపోయి వాడు పూర్ణ ఆత్మలో నుంచి ఉంటాయి లోకంలో కొంత మతము కొంత అమతము మతము అంటే ఊహించబడినది అమతము అంటే అపోజిట్ రెండు కూడా ఉంటాయి కానీ ఆత్మనిష్టలోకి వెళ్ళేప్పటికీ ఈ మత అమత విభాగం కొలాప్స్ అయిపోయి అక్కడ మీకు ఆ రకమైనటువంటి ఆపోజిట్ ఉండదు అక్కడ దేవుడు ఆ రకమైన ఆపోజిట్ ఉండదో దాన్ని బట్టి వచ్చేటువంటి రాగద్వేషాలు మీరు పూర్ణత్వాన్ని పొందుతారు అలాగే విజ్ఞాతం అవిజ్ఞాతం నోన్ అన్నోన్ ఎప్పుడు కలిసి ఉంటాయి ఆ రెండు స్థితులు కూడా పూర్తిగా విలీనమైపోయి కేవలము నాలెడ్జ్ రూపంగా ఉంటారు ఇది నాలెడ్జ్ అప్సం బోట్ నోన్ అండ్ అన్నోన్ షాయి బట్ ఈ నాలెడ్జ్ అప్సల్ల్యూట్ ఇట్స్ ట్రాన్సెన్స్ దివిజన్ ఆఫ్ నోన్ అన్నోన్ అది ఆ వాక్యం యొక్క తాత్పర్యం అలాంటి జ్ఞానం ఒకటి ఉంది ఇప్పుడు మీరు వేదం చదువుకున్నారనుకోండి కర్మకాండ చదివారనుకోండి ఏమంటే మీరు ఏ వేదం చదివారు ఎదుర్వేదం చదివారు ఋగ్వేదం చదివారా అతలేదండి అని చెప్పాల్సి వస్తుంది మీరు అగ్నిష్టోమం చేయగలుగుతారా చేయగలుగుతాం వారిపై ఏం చేయగలుగుతారా అబ్బో అది చే అది అది నాకు చేత కాదండి అని చెప్పాల్సి వస్తాం మీరు కారణకాండం చేస్తారా చేస్తాం అయితే మీరు ఈ ఈ ఆర్మీ ట్యాంక్ ఏదైనా రిపేర్ చేయగలుగుతారా అదే అది నా వల్ల కాదండి ఏం చెప్పాల్సింది అయితే రేడియో బాగు చేయగలుగుతారా అదే నా వల్ల కాదండి ఏం చెప్పాల్సింది ఈ విధంగా మీకు ఆ వెలితి ఆ లోటు ప్రతి జ్ఞానంలోనూ ప్రతి శ్రవణంలోనూ ప్రతి మననంలోనూ అలా మిగిలే ఉంటుంది అంతేతనే మనిషి అలా పరిచ్ఛిందుడిగానే ఉండిపోతాడు అంతేతనే మనకి అయ్యో నాకున్న జ్ఞానం కాలలేదు ఇంకా జ్ఞానం ఉంటే బాగుండును అనేటువంటి ఆ వెలితి మనకు అనుభవంలో ఉంటుంది మనకంటే ఎక్కువ జ్ఞానం గల వాడిని చూసినట్లయితే అసూయ కూడా మనకు అనుభవానికి వస్తుంది ధనం విషయంలో కూడా ఎంత ధనం ఉన్నా పూర్తి ధనం ఉన్నట్టు ఎప్పుడూ అవ్వదు ఇంకా ఈ ధనం తో అనుకుంటాడు ఇంకో రకం ధనం అనుకుంటాడు సో ఈ ఎంతటి ధనవంతుందైనా సరే వేదవాడిగా నిలబెట్టేటువంటి సామర్థ్యము ప్రపంచానికి ఉంటుంది కోటీశ్వరుణ్ణి కూడా ఇట్ కెన్ మేక్ హింగ్ ఫీల్ స్మాల్ ఒకసారి ఒక కోటీశ్వరం నాకు కనబడ్డాడు ఆయన అన్నాడు నేను ఒక దానికి ట్రై చేశానండి కానీ నేను ఫెయిల్ అయిపోయాను ఏంటండి మీరు ట్రై చేసి ఫెయిల్ అయిపోయింది కోర్టులకి పడగలెత్తారే లేదు మీరు ట్రై చేసి ఫెయిల్ అయిపోయి అయ్యో అన్ఫార్చు ఆ మనకి అని ఫీల్ అయ్యేది ఏమిటంటే అది మన్హాటన్ లో అంటే న్యూయార్క్ మన్హాటన్ లో ట్రంప్ బిల్డింగ్ అని ఒకటి ట్రంప్ అనే పేరు విని ఉంటారు మీరు వినకు వెనకపోతే ఇప్పుడు వినండి డొనాల్డ్ ట్రంప్ ఆయన ఉన్నాడు ఆయన కోటి కోట్లకి ఈశ్వరుడు ఆయన అట్లాంటిక్ సిటీలో ఈ కసినోలు అన్ని ఆయన డెబ్బై అంతస్తుల బిల్డింగ్ ఒకటి పెట్టాడు మున్ హాకుండా కట్టి అవి ఫ్లాట్స్ కింద చేశాడు ఒక్కొక్క అంతస్తుకి థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఏడు వందల యాభై ఫ్లాట్స్ ఇవి ప్రపంచంలో ఉన్న కోటీశ్వర్లు అందరూ అమితాబ్ బచ్చన్ హ్యాట్ అట్ ట్రంప్ బిల్డింగ్ మీకు ఎలా తెలుసుంటారా నేను ఆ ట్రంప్ బిల్డింగ్కి వెళ్ళా ఆ లిస్ట్ లోక్స్టీ ఫోర్త్ ఫ్లోర్ లో అమితాబ్ బచ్చన్ పేరు దాంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే నేను కృతార్థం అవుతాను అని ఒక ఆయన అనుకుంది కానీ ఆయనకున్న సంపద చాలేదు దాంతో హీ ఫెల్ట్ వెరీ స్మాల్ నేను లాభం ఎంత సంపాదిస్తేనే ఆ బిల్డింగ్లో నాకు ఫ్లాట్ లేకపోయింది అని ఆయన హి సైట్ స్మాల్ కాబట్టి ఈ జగత్ ఎంతటి కోటీశ్వరుణ్ణైనా కూడా నేను తక్కువ ధనము గలవాడిని అంటే నేను లోటు గలవాడిని అని ఫీల్ అయ్యిట్లే కానీ ఒక స్థితి ఉన్నది ఆ స్థితిలో మీకు ఇటువంటి లోట్లు ఏవి కూడా అనుభవానికి రావు ఆ స్థితి ఏంటంటే ఆత్మనిష్ట ఆత్మజ్ఞానంలో పూర్ణత్వమే అనుభవానికి వస్తుంది అసలు అక్కడ ద్వితీయం అనుభవానికి రాదు రెండవది అనుభవానికి రాదు రెండవది అనుభవానికి వచ్చిందంటే అపూర్ణం అయిపోతుంది ఇక్కడ రెండవదే అనుభవానికి రాకుండగా అంటుంది అటువంటి పూర్ణత్వము మీకు ఆత్మనిష్టలో తప్ప మరెక్కడ రాదు దాని వైపుకి ఈ శ్వేతకేతువుని నెత్తుకున్నాడే అటువంటి జ్ఞానం ఒకటి ఉందిరా అశ్ృతం శృకతం అమతం మతం భవతి అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అలాంటి జ్ఞానాన్ని మీ గురువు గారి దగ్గర అడిగి తెలుసుకున్నావా అని అని వేశాడు ఒక ప్రశ్న దాంతో వాడు అహంకారం అంతా కూడా వెంటనే దిగిపోయినట్టు డెరామీటర్ దిగిపోయినట్టుగా మొత్తం అహంకారం అంతా కూడా డైమైతే గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాడు ఆ ప్రశ్న వేశాడు అమ్మో అలాంటి విజ్ఞానం కూడా ఉంటుందా ఉండడానికి వీలు ఉంటే మనకి మా గురువు చెప్పు ఉండాలే అటువంటి విజ్ఞానం ఉండే అవకాశమే లేదు అని ధోరణలో పడిపోయాడు అతను అంటున్నాడు కథన్ను భగవహ స ఆదేశో భవతి ఇది భగవహ దగ్గరికి వచ్చేసాడు పూజనీయ నాన్నగారు అంతవరకు నా అహంకారం ఇప్పుడు తగ్గిపోయి నాన్నగారు పూజీలైన నాన్నగారు అలాంటి ఆదేశము అలాంటి ఉపదేశము అలాంటి జ్ఞానము ఎలా ఉంటుందండి హౌ కెన్ ఇట్ బి ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ లాజికల్ మీరు దేనిని వింటే అదే విన్నట్లవుతుంది కానీ విననివన్నీ విన్నట్లు ఎలా అవుతుందండి మీరు బాలమూర్లో కృష్ణం విన్నారా అదండి మీరు పట్టమ్మాలు విన్నారా మీరు అతను మైకేల్ జాక్సన్ విన్నారా అది అప్పుడే వెళ్ళలేదు అన్నారా ఎవరో వాళ్ళు విన్నదన్నారు సో ఆ మీరు ఏది వింటే ఎట్ శృతం కొత్త శృతం ఎట్ అశ్ృతం కొత్త అశ్ృతం అంతేగాని ఏంటి శ్రుతం అశ్రుత అశ్ృతం శృతం ఎందుకు అవుతుంది విననిది వినట్లే ఉంటుంది కాని విన్నది సపోజ్ మీరు ఫలానా స్వీట్ తినలేదనుకోండి ఒక స్వీట్ ఒకటి ఉంది అది తింటే ప్రపంచంలో స్వీట్లన్నీ తిన్నట్లే అలాంటి స్వీట్ ఎక్కడైనా ఉండేసరు అలాంటి స్వీట్ ఉండదు అలాంటి స్వీట్ ఎందుకు ఉంటుంది అలా అలాంటి స్వీట్ అసలు కల్పన కూడా చేయడానికి వీల్లేదు ఒక సినిమా ఉంది ఆ సినిమా చూస్తే ప్రపంచంలో సినిమాలన్నీ చూసినట్లే అలాగే ఎక్కడైనా ఉంటుందండి ఓ మ్యూజిక్ ఉంది ఆ మ్యూజిక్ వింటే ప్రపంచంలో మ్యూజిక్ అన్నీ అని ఉండదు కానీ దేర్ ఈజ్ యర్ ఇన్ విచ్ అశ్రుతం శ్రుతం భవతి ఆ మతం భవతి అవిజ్ఞాతం విజ్ఞాతం అంటే ఆ లోటు ఆ అపూర్ణత్వము సుతరాము కూడా అస్తమించస్తుంది అటువంటి జ్ఞానం అనేది ఉంటుందా అసలు ఉండడానికి వీలేదే అని ఇతని ప్రశ్న కథన్ను భగవ స ఆదేశో భవతి తమాదేశం విశినష్ట చూడండి ఆ ఆదేశమును అడిగి తెలుసుకున్నావా అని ప్రశ్న వేశారు కదా ఏ ఆదేశము అంటే ఆ ఆదేశాన్ని వివరిస్తున్నాడు తండ్రి తమ ఆదేశం విష నష్ట దాన్ని వివరంగా చెప్తున్నాడు ఎలాగంటే ఏనాదేశేన శ్రుతేన అశ్రుతమీ అన్యచ్చృతం భవతి ఏనా ఆదేశేన శ్రుతేన ప్రతి చెప్తం ఇలా ఏనా అంటే తృతీయానికి ప్రథమాదేశాలి ఏ ఆదేశమును విన్నట్లయితే వినగా ఏనా శ్రుతేన ఏ ఆదేశమును వినగా విన్నట్లయితే అశ్రుతం అతి అన్యత్ శ్రుతంభ ఇతరము ఇతరమైనది అశ్రుతమతి విననిది కూడా శృతం భవతి విన్నట్లయిపోతుంది అలాంటి ఆదేశము అలాంటి జ్ఞానాన్ని నిన్ను వారికి తెలుసుకున్నావా అని ప్రశ్న తర్వాత అమతం మతం అతర్కితం తర్కితం భవతి మతం అంటే తర్కించుట అంటే భావన చేయుట మననము చేయుట సంకల్పము చేయుట ఆదేశాన్ని కనుక నీవు సంకల్పం చేస్తే ఏనా ఆదేశేనా మతేన శృతైనా మతేనా పెట్టుకోవాలి ఆ ఆదేశాన్ని ఆ జ్ఞానాన్ని కనుక నీవు భావన చేస్తే ఇంకా అతర్కితం భావన చెయ్యనిది కూడా ఖితం భవతి భావన చేసినట్లు అయిపోతుంది అలాంటి ఆదేశాన్ని ఉపదేశాన్ని నీవు గురువు గారి దగ్గర పొందినావా తర్వాత అవిజ్ఞాతం విజ్ఞాతం అనిశ్చితం నిశ్చితం భవతి విజ్ఞాతం అంటే నిశ్చితం అనర్థం ఖచ్చితంగా తెలుసుకోవడం అని అర్థం ఏనా ఆదేశేన విజ్ఞాతేన అంత శుతైనా పోయి విజ్ఞాత అయినా పెట్టుకోవాలి ఏ ఆదేశాన్ని మీరు నిశ్చయంగా తెలుసుకున్నట్లయితే అనిశ్చితం అవిజ్ఞాతం అంటే అనిశ్చితం నిశ్చయముగా తెలియనిది కూడా నిశ్చితం భూమి నిశ్చయముగా అయితే అని పట్టుకోవాలి ఇది మీరు ఎంత చదువు ఇంకా చదువుకోలేదు అనే లోటు ఉండిపోతుంది చదువుకున్నారు ఎంత సంగీతం ఇంకా ఏదో సంగీతం వినలేదు అనే లోటు ఉండిపోతుంది వీళ్ళు పాడింది వినలేదు వాళ్ళు పాడింది వినలేదు అండ్ ల అలాగే ఎన్ని సినిమాలు చూసినా ఇంకా ఏదో గొప్ప సినిమా ఒకటి చూడలేదనే లోటు ఉండిపోతుంది ఎంతంత గొప్ప గొప్ప విషయాలు తర్కించినా ఇంకా ఏదో తర్కించలేదనే లోటు ఉండిపోతుంది మీరు ఏది చేసినా మనస్సుతో వాక్కుతో కాయముతో శరీరంతో ఏది చేసినా ఏది సాధించినా ఇంకా ఏదో సాధించలేదు అనే లోటు ఉండిపోతుంది నాతోటి ఒక ఆయన పాతికేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు ఆయన ఒక మాట అన్నారు నాతో మీరు అదృష్టవంతులు అండి ఆయన నిన్న నేను అదృష్టవంతుడు ఐ డ్యూ అగ్రీ విత్ వాట్ ఈస్ ది మ్యాటర్ అంటే మీరు చూసినంత అమెరికా నేను చూడలేదండి నేనున్నాను మీరు మధుర మీనాక్షి దేవాలయం చూశారా అన్నది నా చూసాను నేనున్నాను మీరు అదృష్టం ఉంటుంది ఏమైంది మీరు చూసినంత ఇండియాలో ఏం చూడదు కాబట్టి ఈ ఎవడు ప్రతివాడు కూడా తాను దురదృష్టవంతుండనే అనుకుంటాడు మీరు గమనించేలా ప్రపంచం అలా ఉంటుంది ప్రతివాడు నేను అభాగ్యుండని అనుకుంటాడు మీరు ఎవరినైనా మీరు మీరు ట్రై చేసి మీకేమండి మీరు మీరు మహాభాగ్యవంతులు అని మీరు ఎవరినైనా అడగని అనండి అన వెంటనే మీకేం రెస్పాన్స్ వస్తుంది ఇది ఇమీడియట్లీ ప్రొసెస్ అదే మీకు తెలియదు లేని మా కష్టాలు ఏమిటో మీకేం తెలుసు అంటాడు కానీ అవును నేను భాగ్యం అంటుంది అని ఎవ్వరూ అంట ఎందుకంటాను మీరు ఇప్పుడు ఆటో అతాన్ని నువ్వు అదృష్టవంతుడు బాయ్ నువ్వు ఏ ఆటో కడుపుతావు బయ్యి రూపాయలు సంపాదించి హాయిగా మా కష్టాలు మా మీకేం తెలుసు అదే ఒక కోటీశ్వరుణ్ణి మీరు అదృష్టవంతులు అండి కోర్టు సంపాదించారు మీరు హాయిగా ఉంటున్నారు అంటే ఆయన అంటాడు ఏం కోర్టులు అండి మా కోర్టులు సంపాదించిన వాళ్ళ పాటలు మీకేం తెలియదు మీరే అదృష్టవంతులు అంటారు అవును నేను అదృష్టవంతున్నాయి నేను పూర్ణుడను నేను సంతుష్టుడను అని చెప్పి మునగాన్న హుణ్ణి మీరు తీసుకు అలా ఎవడైనా అన్నాడంటే వాడు ఆత్మజ్ఞాని అని వాడికి ఆత్మస్వరూపం యొక్క మహిమ వాడు కాబట్టి ఆత్మజ్ఞానికి ఇదిగో ఇంకా నేను విననిది కొంత ఉంది అనే అపూర్ణత నేను తెలుసుకోనిది కొంత ఉన్నది అనే అపూర్ణత నేను రుచి చూడనిది కొంత ఉన్నది అనే అపూర్ణత ఈ అపూర్ణత అపూర్ణత్వము ఆత్మజ్ఞాని దరిదాపులకి కూడా చేరదు ఎందుకంటే ఆత్మపూర్ణము ఆత్మ పూర్ణం అంటే ఏమిటో తెలుసునండి అలాగేదో నిండాగా ఏదో ఉంటుంది అలాగే దాంట్లో ఏదోలా ఉంటుందని మీరు అనుకోద్దు ఆత్మ పూర్ణము అంటే మీకు ఆత్మనిష్ఠులుగా ఉండగా మీకు దా మీకు ఏ రకమైన వెలిటీ అనుభవానికి రాదు మీరు సంసార నిష్ఠులై ఉన్నంతసేపు మీకు వెలితే అనుభవానికి వస్తుంది వెలిటీయే అనుభవానికి వస్తుంది ఎంత విద్దూరమైన సంగతి అంటే బిత్తగాడు ధనికుడి దగ్గరికి వచ్చి అయా నాకేదైనా దానం చేయండి అని అడుగుతాడు దాన వీడి ధనికుడిని చూసి అనుకుంటాడు వీడు అదృష్టవంతుడు నేను అభాగ్యూ నేను బిచ్చగాడు అనుకుంటాడు ధనికుడు అనుకుంటాడు ఈ బిచ్చగాడు పనే బాగుంది నా పార్టీ కుక్క పార్ట్లు పడుతున్నాను నిన్ను ధనికుడు అనుకుంటా వీడికి పూర్ణత్వం ఉండదు వాడికి పూర్ణత్వం ఓవైపుడు వీడు యాచిస్తూనే ఉంటాడు వాడు దానం చేస్తూనే ఉంటాడు దానం అంటే ఎంత దానం అవకాశం ఉంటుంది దానం పెద్ద దానం ఉంటుంది ఒక విషయం కాదు వీడికి పూర్ణత్వం ఉండదు వాడికి పూర్ణత్వం ఉండదు వీడు అపూర్ణుడే వాడు అపూర్ణుడే దాటా అపూర్ణుడే ప్రతిగ్రహీత అపూర్ణుడే కామో దాత కామ ప్రతిగ్రహీత ఎందుకంటే వీడికి కామనలే వాడికి కామనులే కొన్ని కామనులతో వాడు దానం చేస్తాడు కొన్ని కామనులతో వీడి ప్రతిగ్రహత్వం చేస్తాడు ఇద్దరూ అపూర్ణులే ఒక్క ఆత్మజ్ఞాని మాత్రమే పూర్ణుడు అది ఆత్మజ్ఞానం యొక్క మహిమ దానిలో అపూర్ణత్వము లేశమైనను అనుభవమునకు రాదు పూర్ణత్వమే నిండా అనుభవానికి వస్తుంది అదే ఆనందము దాన్ని మించిన ఆనందము ఈ సృష్టిలో ఇంతవరకు రాలేదు ఈ పైన రాబోదు అటువంటి ఉపదేశాన్ని నీ వాడికి తెలుసుకున్నావా సర్వానకి వేదానధీత్యేద్యమధిగమ్యా అకృతార్థవీ యవదాత్మతత్వం జానాతి ఇత్యాఖ్యాయి కావగమ్యతే బంగారం లాంటి వాక్యం భాష్యకారుల స్వతంత్ర వాక్యం ఇది మంత్ర వ్యాఖ్యానం కాదు ఈ కథను బట్టి మనకు ఒక అర్థం ఈ ఏంటంటే సర్వానకు వేదానధీత్య డబ్బున్నవాడు డబ్బుని బట్టి కొల కొలత వేసుకుంటాడు పండిత ప్రపంచంలో పాండిత్యాన్ని బట్టి కొలత వేసుకుంటాడు కవులు కవిత్వాలను బట్టి కొలత వాళ్ళని ఎన్ని విధానాలు చేశారు అని కొలత మీకు ఎన్ని కంకణాలు వేశారు ఎన్ని గిరు జరిగినీకున్నాయి ఎవడు కొలత వాడికి వట్ ఎవరు ఈ సందర్భంలో అన్ని వేదములను అధ్యయనం చేసి కూడా అన్ని అంటే నాలుగు అధ్యయనం చేసి కూడా అంతేకాదు ఇంకా తెలియవలసినటువంటి ఇతర శాస్త్రములు వేదాంగములు మొదలైన తప్పక తెలుసుకోదగిన వివేద్యము అదంతా కూడా తెలుసుకుని కూడా అకృతార్థ ఏవతి మానవుడు అకృతార్థుడుగానే మిగిలిపోతాడు కృతార్థుడు కృతార్థుడు అంటే నేను పొందాల్సిందంతా పొందేశాను ఇంకా పొందవలసినది ఏదీ లేదు అని చెప్తే వాళ్ళు కృతార్థుడు అలాగంటే కృతార్థుడు మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడ్డాడు అకృతార్థులుగానే ఉంటాడు ఒక మహాత్ములు ఉన్నారు భగవద్గీత ప్రసంగం చెప్పారు భగవద్గీతలో ఏదో రెండో అధ్యాయంలో ఒక్కొక్క విషయాలు బాగా చెప్పారు బాగా చదువుకున్నారు బాగా చెప్పారు నేను బాగా సంతోషించాను ఎందుకంటే భగవద్గీత శ్లోకం చదివి కొంత యుక్తియుక్తంగా బుద్ధిని చక్కగా చెప్పగలిగేవాడు కూడా అరిదే ఈరోజు ఇచ్చి పిచ్చిగా చెప్పేవాళ్లే కానీ సంఖ్య చెప్పేవాళ్ళు అరిదే అలాగంటే ఆయన మహాత్ముడు బాగా చెప్పాడని నేను సంతోషించాను ఆయన ఆఖరిని ఆయన ఏమని కంక్లూడ్ చేశారంటే మీరు చాలా మంది వచ్చారు అందరూ మా దగ్గరికి వచ్చి గురుదక్షిణ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది మీరు అది ప్రాక్టికల్ గా కూడా కాకపోవచ్చు అందుకోసం మీరు అందరూ కూడా గురుదక్షిణ సమర్పించడం కోసం గురుదక్షిణ డబ్బాలని వేర్ వేస్ రోస్ లో పెట్టి ఉన్నాము కాబట్టి మీరు అందరూ తప్పక గురుదక్షిణ ఇచ్చి వెళ్లవలసింది అని ఆయన అనౌన్స్ చేసేది చూస్తే ది వే హీ వాజ్ అనౌన్సింగ్ ది ఎంక్ హీ వాజ్ మేకింగ్ దిస్ అనౌన్స్మెంట్ అండ్ ది ది కైండ్ ఆఫ్ కన్సర్న్ దిస్ ఫేస్ cause that the he is incomplete he, he is unhappy unhappy in the sense he is looking for some some solid cash what is this antavarku cheppina padham enti ee announcement endukante alaganta <laughs> announcement ayi jedu endukune evvalana patavala cheyinchachu mahatpuda ayundi ana oka status ne taanu kinchi porchukunnattu ga adi tv lo adantha tv lo tv vala vem poye vallallante ve pedtharu ay announcement chuste nee mukku meed veelesukunnadu అయ్యా ఎంత తప్ప అంటే పాఠమైతే గీత పాఠం చెప్పారే కానీ అపూర్ణత్వం అలా హృదయంలో మిగిలిపోయింది ఆ వెలికి అలా మిగిలిపోయింది ఆ వెలికిని నింపుకునే ప్రయత్నం ఏదో రకంగా నింపుకునే ప్రయత్నం రూపాయి కాగితాలతోటి నోట్స్తో డబ్బు కాగిత డబ్బుతోటి వెలికి నిండుతుందేమో అని ఒకప్పుడుగానే ఉండిపోయింది చదువులలో గలము చదివితే తండ్రి అని ప్రహ్లాదిని ఆ మర్మము తెలిసినవాడు కాబట్టి ఆత్మతత్వమును తెలియనిదే మనిషికి కృతార్థత నూతో నవిష్యతి అనేది ఆఖ్యాయికా అవగమ్యత్యం మనకి ఆఖ్యాయికను బతి తెలుస్తోంది కల్పించం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగిరిస్మనమస్ గమనించండి రేపు వ్యాకరణము క్లాసు అవ్యయీ భావ సమా అవ్యయీ భావము అవ్యయ ప్రకరణం మొదలు పెడుతున్నాను కాబట్టి సంస్కృతంలో కొంచెం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు రావచ్చు కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్ ఇట్ కుడ్ బి అిట్ ట యూస్ఫుల్ ఆల్సో దట్ ఈజ్ వన్ సెకండ్ రేపు గీతా క్లాస్ నెక్స్ట్ నేను రేపు రాత్రి రాజమండ్రి వెళ్తున్నాను సో రాజమండ్రి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఎవరికైనా కావాలి నా దగ్గర రెండు మూడు ఆహ్వాని పత్రికలు ఉన్నాయి నన్ను అడిగితే ఇస్తాను ఇఫ్ అట్ ఆల్ ఎనిబడి నేను మళ్ళీ శనివారం ఉదయం వస్తా అంటే శనివారం నాడు నాలుగున్నరకి సంస్కృత క్లాస్ ఉంటుంది శనివారం నాడేమో మళ్ళీ గీతా క్లాస్ ఉంటుంది ఆదివారం సంస్కృత క్లాసు గీతా క్లాసు సోమవారం రెండో తారీఖు అయినట్టుంది సోమవారం అలా మళ్ళీ జాంబ్రీ క్లాస్ ఓ